ీగురుభ్యో నమ హరిమృతిపురాణా కరుణాయ మామిభవరంకరం ఎస్ నిశ్లసిం వేదాయోగేఖిలం జగత్ నిర్మేతమహం వందే విద్యార్థమహేశ్వర హే పరాగర్థప యాల సమ్మత సంవిత్సై నేయో వేదాంతోమానత ఇప్పుడు మీలో చైతన్యము ద్విధము అని చెప్పడం అయినది ఇది కూడా అని తెలుపుడు చేసే చైతన్యము అది చిరాభాష ఇది కూడా అని తెలుస్తూ తెలియటకు సహకరించే చైతన్యము చిరాభాష అంటే ఇది కూడా అన్నప్పుడు సుందధ్వేయము ఒక దేహమునకు మనస్సులకు పరిచ్ఛిన్నమైన జీవులు జ్ఞాత వృత్తి కుండాకార వృత్తి కటాకార వృత్తి అది ప్రమాణము దానికే జ్ఞానము అని తెలుసుకుంటారు జ్ఞాత జ్ఞానము జ్ఞేయము ఈ నుడు కూడా అంతఃకరణమునందు ప్రతిఫలించిన ఆత్మ చైతన్యము యొక్క వెలుగులో ఈ నువ్వు తెలుస్తూ ఉంటాయి అది ఒక ప్రాసెస్ ఓకే అక్కడ ఫలశబ్దాన్ని ప్రయోగించారు నేను అర్థమై గుర్తు చేస్తూ ఉన్నాను ఫలము అంటే మామూలుగా బుద్ధి ఘటమును కన్య ద్వారా చూసి ఆ బుద్ధి ఘటాకారమును పొంగును దానికి వృత్తి అని ఒకసారి వృత్తి ఏర్పడిన తర్వాత ఆ వృత్తి ఎందు చిరాభాష యొక్క వెలుగు ప్రకాశిస్తుంది అప్పుడు ఘటజ్ఞానం కలుగుతుంది ఆ చిరాభాష యొక్క వెలుగు వృత్తి ఎందు ప్రతిఫలించుటే ఫలము ఎప్పుడైతే చిరాభాష యొక్క వెలుగు వృత్తి ఎందు ప్రతిఫలించిందో అప్పుడు ఘటజ్ఞానం కలుగుతుంది ఘటజ్ఞానం కలగాలంటే వెలుగు పడాలి దాంట్లో ఆ వెలుగు అంటే ఎరుక చిరాభాష రూపమైన దాని ఎందు ప్రతిఫలించి దేని ఎందు ఘటాకార వృత్తులేదు అప్పుడు ఘటజ్ఞానం కలుగుతుంది అది చిదాభాస రూపంగా ఉండే చైతన్యము చేత సంభవమగుతున్నది మాత్రమే కాదు ఘటజ్ఞానము కలిగినట్లుగా నాకు తెలుస్తుంది ఇది ఘట అయం ఘట అనే ఘటజ్ఞానము కలగడమే కాకుండా అహంఘటం జానామి అని తనకు తెలుస్తుంది అయం ఘట అనే జ్ఞానం కంటే అది పై స్థాయికి చెందినటువంటి అనుభవం అయం ఘట అన్నది కాగ్నిషన్ అది ఇంద్రియ జ్ఞానం ఇంద్రియ జ్ఞానము కళ్ళుతో చూశారు బుద్ధితో తెలుసుకున్నారు దాన్ని బౌద్ధిక జ్ఞానము ఇంద్రియ జ్ఞానము బౌద్ధిక జ్ఞానము అనొచ్చు సరే నేను నేను ఘటమును తెలుసుకున్నవాడను ఘట జ్ఞానమునకు జ్ఞాతను నేను అనేది అది అనుభవ రూపమైన జ్ఞానం అది ఉపస్థ సాక్షి చైతన్యము యొక్క అనుగ్రహం చేత ఆ జ్ఞానం కలుగుతుంది ఓకే ఈ రెండింటిలో ఈ విధంగా చైతన్యాన్ని ఈ చెప్పారు దాంతో మొదటి దానిని చైతన్యమును ఫల రూపంగా చెప్పారు చైతన్యం ప్రతిఫలించింది కదా ప్రతిఫలించి ఘట జ్ఞానం కలిగింది ఘట జ్ఞానమే ఫలము ఆ విధంగా చెప్పారు అది ఉండవ కూటస్థ సాక్షి చైతన్యం ఏదైతే ఉన్నదో అది మీ స్వరూపముగా మీరు తెలుసుకోవాలి అదియే బ్రహ్మ అదే ఆత్మ అదియే బ్రహ్మ అది తెలుసుకోవాలి అని వేదాంతాలను చెప్తారు వేదాంత శాస్త్రంలో అలా చెప్పారు ఓకే కాబట్టి ఈ విధంగా రెండు లెవెల్స్ లో ఈ చైతన్యాన్ని చెప్పారు రెండు లెవెల్స్ లో చైతన్యాన్ని చెప్పారు కాబట్టి చైతన్యము ద్విధము అని యథార్థంగానే రెండు మొక్కలుగా ఉంటుంది అని అనుకుంటారా లేకపోతే అదే ఇక్కడ అదే చైతన్యం అక్కడ అదే చైతన్యం అనుకుంటారా ఒకటే ఒకే చైతన్యం ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ ఫల రూపంగా చెప్పారు ఫలం అంటే ఘట జ్ఞానం అనే ఫల రూపంగా చెప్పారు అక్కడ సాక్షి చైతన్యంగా చెప్పారు ఫల రూపంగానే కలిగి జ్ఞానము బౌద్దిక జ్ఞానము అనే కేటగిరీలో కొడుతుంది సాక్షి చైతన్యం అన్నది సత్యం జ్ఞానం బ్రహ్మ అనే కేటగిరీలో అది కొడుతుంది అలాంటి జ్ఞానం ఇటువంటి ఫల రూపమైన జ్ఞానము ఇది అని తేడాగా చెప్పినప్పటికీ ఫైనల్ వర్డ్ ఏంటంటే అదేనండి ఇది అని చెప్పడం అది ఇది ఒకటే విలుగు అని చెప్పి వెలుగు దృష్టాంతం లేదంతకుముందు చెప్పిందిలే చక్కని దృష్టాంతం దాన్ని ఇంప్రూవ్ చేయడం కూడా సాధ్యం కాదు సూర్యకాంతి పొగటి వెలుగు సూర్యుని వెలుగు పొగటి వెలుగు ఘట సూర్యుని వెలుగులో వెలుగుతాయా పొగటి వెలుగులో వెలుగుతాయా పొగటి వెలుగులో వెలుగుతాయి పగటి వెలుగు అంటే అర్థమైనట్టు తెలుసిన మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ లో వాతావరణంలో సూర్యకాంతి ప్రతిఫలిస్తే వచ్చేది పగటి వెలుగు ఆ పగటి వెలుగులో ఘట తెలుస్తాయి కాబట్టి ఘటపటాబ్దు తెలుస్తాయి పగటి వెలుగులో తెలుస్తాయి పగటి వెలుగుకు మూలమేమిటి సూర్య అది వేరే మళ్ళా ఘటపటాధులు తెలిసే వెలుగుకు అతీతంగా పై స్థాయిలో ఇక్కడ ఎన్ని వెలుగులు వచ్చాయి రెండు వెలుగులు వచ్చాయి ఇలా చెప్పినప్పటికీ వాస్తవంలో ఉన్నది రెండు వెలుగులో ఒక విలువ ఒక వెలుగే అర్థమైంది కదండి అంటే అంత సింపుల్ ఘటము బుద్ధి ప్రతిఫలించిన చైతన్యం వల్ల తెలుస్తుంది బుద్ధి చైతన్యం ప్రతిఫలించి ఘటం తెలిసింది అని శుద్ధ చైతన్యం వల్ల అనుభవం కలుగుతుంది శుభ్రైతన్యము సూర్యప్రకాశము వంటిది బుద్ధి ప్రతిఫలుగుతూ ఆ వెలుగే ఈ వెలుగు ఈ వెలుగే ఆ వెలుగు అని అది ఇక్కడ శ్లోకం ఓకే మళ్ళీ ఎన్నో శ్లోకాలు పరాగతూయా ఈ శ్లోకం ఒక కొత్త పదాన్ని మనకు అందజేస్తాం ఈ పదము వేదాంతులకు బాగా ఇష్టమైన పదము తరచుగా వేదాంతులు వాడతారు దానిపై సంగిత్ సంజిత్ అంటే వెలుగు ఆ మధ్యనే ఒక ఆయన నా దగ్గరికి వచ్చి వాళ్ళని మనవడు పుట్టినప్పుడు ఆ మనవడికి మంచి పేరు ఒకటి కావాలని నన్ను కోరారు ఆయన నాకు మిత్రుడు వేదాంత వేదాంతముందు ప్రేమ అప్పుడు నేను సంగీత అనే పేరు చెప్పాను వాళ్ళ పేరు పెట్టుకున్నాడు అబ్బాయి ఓకే చెప్పినప్పుడు సంగీత్ శబ్దము శ్రీలింగ శబ్దం నాకు తెలుసు జ్ఞానం నా సంయుత స్త్రీలింగం అయినప్పటికీ ఆ శబ్దం చూసిన వెంటనే స్త్రీలింగంలాగా అనేది గత కదా లక్ష్మీ అన్నట్టుగా అలా కాదుగా అంత లోతుగా లక్కలేదు పర్వాలేదు సంయుక్త శబ్దానికి అర్థంలో స్త్రీ పురుష భేదం లేదు కాబట్టి పర్వాలేదులే అని సంయుక్తని పేరు చెప్పాను ఇప్పుడు సకారాంత శబ్దములు పుల్లింగం మరుత్ మరుతం మరుత దకార శబ్దం స్త్రీలింగం సంవిత్ సంవిధ సంవిధ అది స్త్రీలింగ శబ్దం ఆ సంవిత్ అనే శబ్దం వచ్చింది అనే రెండు పదములు ఏ అర్థంలో వాడతారో సంవిత్ అనే పదాన్ని కూడా అదే అర్థంలో వాడతారు సంవిత్ ఒకప్పుడు చైతన్య శబ్దాన్ని ఇటువంటిగా వాడచ్చు కానీ సంవిత్తులు మాత్రము సర్వావస్థల ఎందు ఒకే అర్థంలో అంటే శుద్ధ చైతన్యము చిత్ పరబ్రహ్మ ఆత్మ అనే అర్థంలో వాడతారు పదచ్ఛేదం పరాగర్థ ప్రమేయూ యా ఫల సమ్మత సంవిత్ సా అంటున్నారు ఆ సంవిచ్ఛంతో స్థిరంగా పెట్టడం కదా అర్థ అనేప్పటికీ మళ్ళీ మేయహ అని పుల్ందని జంప చేశారు వేదాంతో ప్రమాణత పరాగర్థ ప్రమేయూ పరాక్ బయట ఉండే అర్థపటాది పదార్థముల యొక్క పదార్థములు తెలియబడేవి అగుచుండగా చైతన్యము ఫల ఘటపటాజిజ్ఞానము రూపముగా ఏవా ఇహా స్వీకరించబడినదు సాందు ప్రమాణత వేదాంత వాక్యముల యొక్క ప్రమాణమును బట్టిన ఈ చిత్ర ఈ కూటస్థరీప ప్రకరణంలో అనేకములైన వేదాంత వాక్యములు అంటే ఉపనిషద్వాక్యములు వాటిని ఉపలికించి వాటిని జన్మలకు బోధించి ఏ చైతన్యమును మీ స్వరూపముగా తెలుసుకోమని బోధిస్తూ ఉన్నారో అంటే ఏ పోటస్థ చైతన్యము తెలియదగినదిగా ఈ ఉపనిషత్వాక్యముల చేత బోధింపబడుతూ ఉన్నదో అదే పోటస్థ చైతన్యము ఇంకో సందర్భంలో ఘటపటాధిజ్ఞానమునకు మూలమునందుండే చిరా కూడా అదే గ్రహింపబడుతోంది ఇదిగా కాంటెక్స్ ని బట్టి ఆ చైతన్యా అంటే అక్కడ చిరాభాష అని ఘటజ్ఞానము అని పేరు వచ్చింది ఘటజ్ఞానం జ్ఞానమంటే చిత్ ఆ చి బాగా కండిషన్ ఘటాకారంగా కండిషన్ కోటస్థిత్ అంటే కండిషనింగ్ లేని లేని చిత్ కండిషన్ అన్కండిషనల్ చిత్ కి కండిషన్డ్ చిట్ ఉన్నదా లేదా కండిషన్ సత్యమైతే భేదం సత్యం కండిషన్ కల్పిటము కనుక ఉపాధిని బట్టి వచ్చిన కండిషన్ తప్ప అది యథార్థమైన కండిషన్ కాదు కనుక ఆ కండిషన్ అనుభవానికి వచ్చినప్పటికీ ఆ సంగతి ఒక్కటి కాబట్టి వెలుగు ఒక్కటి ఒంటింట్లో వెలుగే వెలుగు బాత్రూమ్ లో వెలుగే వెలుగు హాల్లో వెలుగు బెడ్రూమ్ లో వెలుగు ఇవన్నీ నాలుగు వెలుగులో ఒకే వెలుగు ఒకే వెలుగు ప్రపంచం అంతా తెలిసే వెలుగు అదే సూర్యుడు ప్రకాశించే వెలుగు కూడా అదే అలా చెప్తున్నారు అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది మొన్న పాఠంలో ఇది కూటస్థ చైతన్యము ఇది ఘటపటాదులను ప్రకాశింపజేసే చైతన్యము అని విడదీసి చెప్పారు కాబట్టి ఆ విడదీసిందే ఫైనల్ అనుకుని పోతారేమోనని అలా కాదని వెలుగు రెండు వేరు వేరు అని చెప్తున్నారు చూడండి మీరు మీ లోపలో ఉన్న వెలుగుని పట్టుకోవాల్సి ఉంటుందండి ఈ చచ్చ ఎందుకంటే మీకు లోపల ఒక వెలుగు ఉన్నది దాన్ని పట్టుకోవాలి దాన్ని తెలుసుకోవాలి మనుషుల ఫోకస్ దాని మీద ఉండదు ఏదో ఏదో మీద పళ్ళు సంసారం మీద పళ్ళు సంసారంలో ఏదో ఇటు బాధలు ఉంటాయి వాటి ఫోకస్ అయితే సంసారంలో డబ్బు ఆ డబ్బు యొక్క వ్యామోహం అవుతుంది వాటి మీద ఉంటుంది లేకపోతే భోగాలు ఇప్పుడు ఏదో ఒక ఆపద వచ్చి వరకు ఆపద వచ్చి నెత్తి మీద పడి వీటి నెత్తి మీద ఆపద అనేది పోటు పడి వరకు డబ్బు భోగాల వెంట పరుగులు తీస్తారు ఆపద రాగానే కుయో అని మొదలు అని ఆక్రోశం ఏడుపు మొదలుపెట్టి గ్రహములు నక్షత్రములు చేతి గీతలు కారు నెంబర్లు పుట్టిన తేదీ నెంబర్లు డైమండ్ రింగులు రాగి రింగులు రింగులు మీద సర్పముల బొమ్మలు మోహం వేస్తారు ఎన్ని వేషాలు వెళ్ళారో అన్ని వేషాలు వేస్తారు ఆపద రాగానే ఆపద వచ్చి ధనము భోగము ఆపద మొత్తం అంధవిశ్వాసాలు ప్రపంచంలో ఎన్నున్నాయో వీడి ముఖాల్లో ఉంటాయి ఆత్మచైతన్యం అనేది ఒకటి ప్రకాశిస్తుంది దాన్ని తెలుసుకోవాలనే అంత వివేకం ఎక్కడి నుంచి వస్తుంది అది దాన్ని సంపాదించాలంటే వాడు మహాపుణ్యాత్ముడైనా అసలు అటువంటిది ఒకటి ఉందని కూడా లోకంలో ఎవరికి లోకంలో ఒక అజ్ఞానం యొక్క ప్రచారము బాగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ప్రచారమును మహాత్ములు నిరసించినారు ఈ ప్రచారం బాగుండదు అని తిప్పుకొట్టినారు స్వామి రామతీర్థ మొదలైన మహాత్ములు ఈ అజ్ఞాన ప్రచారాన్ని ఇష్టపడ్డాడు ఎందుకంటే అది మనుషుల్ని తప్పుదారి పట్టిస్తోంది అయ్యో పాపం వాళ్ళ ఆత్మస్వరూపులే తమ స్వరూపాన్ని దంచుకోవాల్సిన వాళ్ళు లేదంటే అజ్ఞానంలో పని దుఃఖపడుతున్నారే అనే ప్రేమతోటి నిరసిస్తారు ప్రేమతో నిరసిస్తారు లేకపోతే ఈ అజ్ఞానాన్ని అంతా నిరసిస్తూ కూర్చోటమే పన ఏమి లేబర్ ఆఫ్ లవ్ అజ్ఞానాన్ని నిరసించటం ఏదో పన ఎందుకు నిరసించటం అజ్ఞానాన్ని ప్రేమతో నిరసించటం ఎందుకంటే జనులు చాలా తప్పుదాటిలో పోతూ ఉంటారు ఆ వెలుగును మీరు పట్టుకోవాలి దాని వెలుగును పట్టుకున్నామంటే మాకు దొరకట్లేదు అని ఒక ప్రశ్న వస్తుంది ఇప్పుడు ఇందాక వచ్చిన ప్రశ్న అలాంటి ప్రశ్నే కదా దానికి సమాధానం ఏంటంటే మీ జీవన శైలి ఆ వెలుగు లభించేవిగా ఉండాలి ఇప్పుడు మీకు శరీర ఆరోగ్యం బాగులేదనుకోండి ఆ వెలుగును పట్టుకోగలుగుతారా పట్టుకోలేదు అంతేకా మహాకవి కాళిదాసు నాడు శరీరం ఆద్యం కలు ధర్మ సాధన మొట్టమొదటి ధర్మ సాధనం శరీరం శరీరం ఆరోగ్యంగా ఉండాలి శరీరంలో షుగర్ పెరిగిపోయి రెండు వందల ముప్పై రెండు వందల ఇరవై షుగర్ పెరిగిపోయి డాక్టర్ హాస్పిటల్ తిట్టు పనులు తీసి వడు ఆత్మస్వరూపాన్ని ఏం తెలుసుకుంటాడు వాడు క్లాసుకే రాలేదు క్లాసుకి రావడానికి కావలసిన మానసికమైన ఉల్లాసము ఉండదు రోగముతోటి పీడిపిడే ఉంటాడు తర్వాత డబ్బు వ్యాధి కొంతమందికి ఆ డబ్బు రోగం పట్టుకున్నవాడు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోలేడు భోగముల రోగం ఇంకొక హనుకుంటుంది ఆ రోగం ఉన్నవాడు కూడా ఈ సత్యాన్ని తెలుసుకోండి ఈ మూడు రోగాలు లేకుండగా అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి దగ్గు మీద లోభము ఉండరాదు భోగముల వేదల లంపటత్వము ఉండరాదు జీవన శైలి దైవీ సంపదను పోని ఉండాలి గీతాచార్యుడు చెప్పాడు అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగం వ్యవస్థితి అని అని మొదలుపెట్టి చెప్పాడు దైవీ సంపద ఆ సంపదని జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి తెచ్చుకుంటే మీకు మీ లోపల ఉన్న దైవత్వం మీకు అనుభవానికి వచ్చేస్తుంది కాబట్టి ఆ లోపల ఉండే వెలుగుని కొట్టుకోవాలి లోపల ఉండే వెలుగు ఆ చైతన్యం అది కొట్టుకోవాలి మనిషి కర్మల ప్రవాహము కొట్టుకుపోయిట్లా బతకూడదు భేదపూర్వకమైన ఉపాసనలే మతము అనే అజ్ఞానంలో మనిషి బతక్కు వేద ఋషుల మతము భేదమును సపోర్ట్ చేసేదిగా ఉండదు తాత్కాలికంగా భేదాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది తప్ప భేదమే సత్యమైనట్టుగా ఉండదు వేద యొక్క మతము వేద ఋషులు సూర్యుల్లో నమస్కారం చేసే అర్గ్యప్రదానమిస్తాడు అది మీకు బాహ్యంగా చూస్తే నీడిక్కడున్నాడు సూర్యుడు అక్కడున్నాడు అని అనిపిస్తుంది వాడు అర్జును చేతులు పలికే మంత్రములు చూస్తే అది అభేద గర్భితంగా ఉంటుంది భేద ప్రధానంగా ఉండదు కర్మలు చూస్తే భేదం అన్నట్లు అది పుష్ణం మంత్రంలో అభేదమే ఉంటుంది వేద అలాగా చెప్పారు విష్ణు అని చెప్పారు వేద ఆ విష్ణువుని మన చుస్తూ ఉన్న ప్రకాశం విధంగా ఉన్నదో ఆ విధంగా సకల ప్రాణులందు చైతన్య రూపంగా వ్యాపించి ఉన్న విష్ణువు అని వాళ్ళు అలా కీర్తించారు సో అంతే తప్ప విష్ణువు ఒకదోట కూర్చుని ఉంటాడని వాళ్ళేమీ కీర్తించారు వాళ్ళు విష్ణు ఒక రూపాన్ని కూడా చెప్పలేదు వేద అలాగా తమలోని దైవత్వాన్ని ప్రకటించే విధంగా వాళ్ళ కర్మలో ఉపాసనలు ఉండి మన కర్మలో ఉపాసనలు కూడా ఉంటుంది ఈ మార్గంలో మీరు ఆ సాక్షి చైతన్యాన్ని అనుభవానికి తెచ్చుకుని కృతార్థులు కావాలి అయితే ప్రశ్న వదిస్తుంది మరి ఈ లోపల ఈ సంస్కారం ఏమైపోతుంది ఏమైపోతుంది మీరు చెప్పండి సంస్కారం ఏమైపోతుందో నేనేం చెప్తాను ఏమైపోతుంది తుంటూ కూడా తుంటుతో నడుస్తూ ఉంటుంది అలాగే ఉంటుంది అవన్నీ గొప్పగా ప్రకాశించేది కాదు పూర్తిగా విడిగిపోయేది కాదు అలా పోతూ ఉంటుంది ఇంగ్లీష్ లో దానికో పదం ఒకటి ప్లాట్ అంటే ప్లాడింగ్ ప్లాట్ ప్లాడింగ్ అది కుంటి గుర్రంలాగా కుంటి గుర్రం అదు పొరుగు తీయదు బుద్ధి కన్ను సగం బుద్ధికరణం అది పూర్తిగా చోడు రోజు ఉండదు పూర్తిగా మోతా పడదు ఈ సంవత్సరం అలాగే ఉంటుంది అది దాన్ని ఏమైపోతుందంటే దానికి అని ప్రొడిక్షన్ ఉండదు శిక్షణ అంటే మూర్ఖత్వంతో చేస్తే ఇతర శిక్షణలు ఉంటాయి తప్ప యథార్థంగా అలాగంటే చూడదు వేరే టాపిక్ ఆ శ్లోకం యొక్క తాత్పర్యం మళ్ళీ చెప్దాం యా సంవిత చైతన్యము పరాగర్థ ప్రమేయూ పరాక్ బయట ఉండే అర్థాఘటపటాదులు ప్రమేయూ తెలియబడేది అగుచుండగా ఫలత్వేన ఘటపటాదుల జ్ఞానము రూపముగా అంటే జ్ఞానమే ఫలం తే సమ్మత స్వీకరించబడినదో సా ఆచైతన్యమే ఇహ కూటస్థ దీప ప్రకరణమునందు వేదాంతోక్తి ప్రమాణత వేదాంత వాక్యముల ప్రామాణ్యమును బట్టి వ్యేయ తెలియదగిన అర్థ సత్యవస్తువు అంటే దీని అభిప్రాయం ఏమిటంటే మనస్సు ఇంద్రియము కలిసి పని చేసిన ప్రతిసారి ఒక జ్ఞానం కలుగుతూ ఉంటాయి మనస్సు మనస్సు లేకపోతే బుద్ధి బుద్ధి అని దాన్ని మనస్సును కూడా బుద్ధి కన్ను ఆ కలిసి పని చేస్తూ ఉంటాయి వెంటనే జ్ఞానం ఇప్పుడు మనస్సు అదే సారీ బుద్ధి కన్ను పుస్తకం అనే జ్ఞానం కలిగి బుద్ధి కన్ను వైర్ అనే జ్ఞానం కలిగి అలా జ్ఞానం కలుగుతూనే ఉంటుంది ఓకే ఈ జ్ఞానం కలగాలి అంటే బుద్ధివృత్తి సరిపడదు బుద్ధివృత్తిలో చైతన్య ప్రతిఫలనం కలిసి రావాలి కలిసి వస్తూ ఉంటుంది ఏమిటా అనుభవము ఐంద్రియత లేక బౌద్ధిక అనుభవము ఎక్స్పీరియన్స్ అది అన్ అది అనుభవం ఇప్పుడు మన జీవితం ఉంటుందంటే ఈ అనుభవములలో మనం కూరుకుపోతాం అర్థమైందో ఈ అనుభవాలలోనే వీడు ఇరుక్కుపోతారు తగులు కొన్ని ఉంటాడు బురదలో కూరికిపోతాడు చూడండి బురద ఊజీలో ఉగిపోతాడు దానికి బయటికి రాలేదు అలాగే మనం బుద్ధి ఇంద్రియము బయట వస్తుంది ఈ ఊగింటి యొక్క అనుభవము ఏదైతే ఉంటుందో దాంట్లో మనం ఊజీలాగా అయిపోతుంది మన బతుకు దాంట్లోనే ఉండిపోతాం ఆ పొరపాటు చేయకూడదు అది నడుస్తూ ఉంటాయి ఘటపటాది జ్ఞానములు నడుస్తూ ఉంటాయి ఈ ఘటపటాభి జ్ఞానముల యొక్క బ్యాక్గ్రౌండ్ లో సాక్షిగా ఉన్నటువంటి ఎరుకగలదో దాని మీద ధ్యాస పెట్టుకోవాలి ఇవి నడుస్తూ ఉంటాయి దీంట్లో చిత్రం ఏంటంటే ఇవి నడుస్తూ ఉంటాయి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయిపోతే దాని పేరే అలా ఇన్వాల్వ్ అవకుండగా అవి నడుస్తూ ఉన్నాయి అనే సంగతిని గుర్తుపట్టే ఒక చేతనగా మీరు నిలిచి ఉంటే దాని పేరే ధ్యానము దాని పేరే ధ్యానం ఇప్పుడు మీరు సంజీవటీని మార్కెట్కి వెళ్ళి బేరం బాగా ఆడి కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళారనుకోండి నడక ఆ నడకే సంసారం బేరం బాగా ఆడాలి డబ్బులు సేల్ చేయాలి మీద ట్టుగా ఉండదు సంసార్లు అంటే చాలా నిక్కచ్చిగా డబ్బు డబ్బే ముఖ్యంగా ఉంటారు వాడే సంసారం అలా కాదుగా దీంట్లో దీంట్లో బేటం లేదు సారణం లేదు వచ్చేది అన్నట్టుగా ఒక నిర్లిప్తతో విరక్తిగా ఉంటూ నడకను ఒక ధ్యానంగా మార్చుకున్నవాడు వాడు నుండి కూరగాయలు తీసుకొచ్చినా వాడు నడక అది సంసారం కాదు అది ధ్యానం అయిపోతుంది ఎలా తెలుస్తుంది కదా అంటే అయితే నడకని ధ్యానంగా మార్చడం అన్నది ఇంటి దగ్గర మీరు అభ్యాసం చేయండి మార్కెట్ లో అభ్యాసం చేయండి సుమారు ఇంటి దగ్గర బాగా అభ్యాసం తర్వాత అప్పుడు మార్కెట్కి కావాల్సిన ట్రైతే కాదు నడపడం కాదు ని మోటార్ సైకిల్ ని ముందు గ్రౌండ్ లో నడిపి ఆ తర్వాత రోడ్డు మీద నడుపుతారు కదా అలా కాబట్టి ఇంద్రియానుభవం రెంట్లోనూ ఉంటుంది ఒక సందర్భంలో ఇంద్రియానుభవమే ఉంటుంది ఆ పైని ఉన్నానే వేరె అయిపోతుంది అది సంసారం ఇంకో సందర్భంలో ఇంద్రియానుభవం ఉంది ఇదిగో ఇంద్రియానుభవం కలుగుతోంది అనే ఎరుక ఉంటుంది అది ధ్యానం ఆ ధ్యానం మమ్మల్ని పరమాత్మ దగ్గరికి నడిపిస్తుంది అది విస్మరించి ఇంద్రియానుభవంలోనే మీరు కూరుకుపోయి మీరు సంసారంలో ఫిక్స్ అయిపోతారు మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని జపాలు చేసినా అది తేడా ఏమి పాడద్దు ఓకే ఇలాంటి ఎరుక ఎన్ని అక్కర్లేదు మీరు పూజలు చేస్తే సరిపడుతుందని ఒకడు చెప్తాడు మీకు వారికి తెలియగల చెప్తున్నాడు తెలుసున్నవాడు కాదు ఓకే అడిగి ఇంత మాట చెప్పే తాహత కూడా ఉండదు తాహత ఉండాలి కదా చెప్పాలంటే కూడా కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మైండ్ ఈ మైండ్ ని మీరు పరిశీలించాలి ఈ మైండ్ ఏం చేస్తుంది ఘటపటాదులను తెలుసుకోవడమే పరమార్థం అనుకుంటోంది అది తప్పది లోకంలో విషయాలని అంచె నడుచుకుంటూ ఉండడం తెలుసుకుంటూ వ్యవహారం చేయడం అదే పరమార్థం కాదు ఈ మైండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక ఎరుక ఉన్నది దాని కారణంగా ఈ మైండ్ తెలియగలుగుతోంది లేకపోతే ఈ మైండ్ కి తెలుసుకునే శక్తి కూడా ఉండేది కాదు ఆ చిన్నీ ధ్యాస పెట్టుకోవాలి మనస్సు తయారు చేసి పెట్టే సంసారమే సర్వము అనే ధోరణి ఉండరాదు మనస్సు మారిపోతూ ఉంటుంది మనస్సు చేత ప్రదర్శించబడే జగత్తు సంసారము సుఖము దుఃఖము భోగములు అన్ని మారిపోతూ ఉంటాయి కాని ఆ మనస్సు మేరుక బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఎదుక అది మారదు చెలెస్ మనస్సుకి పుట్టుగా చావు ఉంటాయి సంసారమునకు దేహమునకు సంసారమునకు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఎదుకకు పుట్టుగా చాబు ఉండవుతుంది అది టైం లెస్ దానిని మీరు వేదాంతోక్తితో తెలుసుకోవాలి దాన్ని తెలుసుకుంటే ఇంకో సంగతి అర్థమవుతుంది మనస్సుతో ఘటపటాజుల జ్ఞానము కలగడానికి సతపడే చైతన్యం కూడా అదే అని తెలుసు వస్తుంది శ్లోకం అందాము ఇది అన్వయం చెప్పండి ఒక్కసారి పరాగర్థ ప్రమేయంటే సతిశబ్దం అన్నది సంస్కృతం ఎందుకు సున్నా సమ్మత అవతి రాజక్ష ప్రమేయూ యాసమ్మ సంవిత్సై మే వేగాోక్తి ప్రమానకే ీవృత్యాస కుంభా సమూహో భాస్యతేచిత కుంభమాత్ర ఫల పాస్ఫురే ఆయన ఆచార్యులకి ఖంగాలు ఉండదు మనకి కంగారు కలిగాలంటే ఇది అయిపోతే తర్వాత అయితే మేమే ఉండం అనుకుంటే మనకి మనస్సు ఎప్పుడు నెక్స్ట్ అనేదాన్ని ఉంటుంది వాట్ నెక్స్ట్ అనేదాన్ని ఎప్పుడూ కలిగి ఉంది అది ఒక వాసన మానసిక వాసన మనం చిన్నప్పటి నుంచి ఆ పెరిగి పెద్దైనా ఎప్పుడు నెక్స్ట్ అనేది ఉంటుంది మేము హైస్కూల్లో ఉన్నప్పుడు క్వార్టర్లీ క్వార్టర్లీ వచ్చి పరీక్షలు వచ్చి అయిపోయింది ఏ హాస్టర్లీ హాల్ అది వచ్చి అయిపోయింది యాన్యువల్ యాన్యువల్ అవి వచ్చే ఈ పుస్తకాలు ఆ ఏడాది పుస్తకాలు ఇంకొకరికి ఇచ్చేయాలని తొందర అది ఇచ్చేయాలి నెక్స్ట్ ఇయర్ తెచ్చుకోవాలి ఇంకా రిజల్ట్ రాలేదు ఆరో తరగతి ఫస్ట్ వారం పాస్ ఫస్ట్ వారం పుస్తకాలు ఎవరికి పోయిచ్చేసి మనం సెకండ్ ఫారం వాళ్ళు ఏమైనా కొట్టుకుని తెచ్చుకోవచ్చు కానీ ఈ లోపలే ఒప్పందాలనే అయిపోయాయి మన ఫస్ట్ వారం పుస్తకాలు ఎవరికి ఇవ్వాలి ఒప్పందం అయిపోయాయి నా ఒక ఆయన పెద్ద ఆయన వచ్చేది లేదా నీ ఫస్ట్ పుస్తకాలు మా అబ్బాయికి ఇవ్వాలి రిజల్ట్ రాలేదని అన్నా నువ్వు పాస్ అవుతావు నీ సంగతి కాదు నువ్వు పాస్ అవుతావు రా రిజల్ట్ వస్తే కానీ ఇవ్వరు నువ్వు ఇప్పుడు ఇవ్వద్దు రిజల్ట్ వచ్చేది ఇబ్బంది కానీ ఇది బేరం కుదిరిపోయి బేరం అంటే డబ్బులే ఉండవు ఇది ఫిక్స్ అయిపోయింది ఒప్పలా కుదిరిపోయింది అదే సరే నేను రెండు చాలా కూడా ఒప్పందాన్ని మేము సెకండ్ ఫారంకి వస్తుంది అంటే ఏంటి బ్రతుకంత భవిష్యత్తు మీదే ఫస్ట్ ఫారం చదువుతున్నానే కాని మనస్సు సెకండ్ ఫార్మ్ సెకండ్ ఫారం చదువుతున్నప్పుడు మనస్సు ఎక్కడుంది థర్డ్ హైస్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉంది కాలేజీలో ఉన్నప్పుడు యూనివర్సిటీలో ఉన్నాయి యూనివర్సిటీలో ఉన్నప్పుడు భార్య మీద ఉంది భార్యతో ఉన్నప్పుడు సంతానం మీద ఉంది సంతానంతో ఉన్నప్పుడు ఇల్లు మీద ఉంది ఇల్లు ఉన్నప్పుడు ఎప్పుడు భవిష్యత్ లో బ్రతుకంత వైదికులైతే మరి అధ్వానం భూలోకంలో జీవిస్తూ స్వర్గలోకానికి ఎదురు చూస్తూ స్వర్గానికి నిశ్చిన్న వేస్తున్నాడు అని సామెతలు ఉన్నారు కదా భూలోకంలో ఉంటాడు ఈ భూలోకాన్ని స్వర్గమయం చేసుకోవడం చేత కాదు దీన్ని నరకప్రాయంగా చేసుకుంటాడు రాగద్వేషాలు పెట్టుకుని దీన్ని నరకం కింద మార్చేసుకుని స్వర్గానికి నిశ్చయంలో వేస్తూ ఉంటాడు దర్శపూర్ణ మాసార్ధ్యాం స్వర్గకామం యజేత స్వర్గానికి నిత్యం వేస్తూ ఉంటాడు వైకుంఠానికి నిత్యంలో వేరే ఇంకో గ్రూపు అదో గ్రూపు కైలాసానికి నిత్యంగా వేసేవాళ్ళు ఇంకో హ లా ఉంటారు ఒక ఆయన ఈ అజ్ఞానాన్ని బాగా ప్రచారం చేస్తూ ఉండేవాడు దానికి ఏవో పేర్లు పెట్టి శివుడి మూడవ కన్ను అని ఇదని అదని నేను సూర్యోదయాన్ని ఆపేసేనని ఇలాంటి పెద్ద పెద్ద కబుర్లు ప్రచారం చేస్తూ అజ్ఞానాన్ని బాగా ప్రచారం చేసేవాడు నేను మనసులో అనుకునేవాడిని ఈ విధంగా ఈయన అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నాడే వీళ్ళందరూ ఈయన వెంటబడి అజ్ఞానానికి బలైపోతున్నారు అని అనుకునేవాడి కానీ ఇలాంటి అసత్యమే ఎంతో కాలం నిలబడదేమో అనిపిస్తుంది అది ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది అది కూలిపోతే కూలిపోవడమే ఇప్పుడు ఆయన భారతదేశంలో లేడు ఆయన ఎక్కడికో పారిపోయాడు అజ్ఞానం ఇంకా ప్రచారం చేయడం అనేది నేను లేదు మీరు గమనించారా ఈ సంగతి కాబట్టి నేను కొంచెం డైగ్రెస్ అయ్యాను సో విద్యారణ్య స్వామి ఆ విషయాన్నే ఇంకొక్కసారి మళ్ళీ మనకి గుర్తు చేసుకున్నారు ఇదే విషయాన్ని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనస్సుతో మీకు జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానము దానికి పేరు జ్ఞానం తప్ప అది అది బ్రహ్మజ్ఞానం వంటిదేమీ కాదు ఘటజ్ఞానం ఉన్నటువంటి ఘట జ్ఞానం అంటే దేని యొక్క జ్ఞానము ఘటమనే కల్పత వస్తువు యొక్క జ్ఞానం ఘటం కల్పితంగా అది ఇంద్రియములకు చెందిన జ్ఞానము బుద్ధికి చెందిన జ్ఞానం అంతేది అంతకుముందు దాంతో విశేషమేం లేదు లేదా ఘటపటాది సకల జ్ఞానములకు మూలములో ఉండే ఆ చైతన్యము ఏది గలదో అదే పరమాత్మ అదన్నింటికి నక్కకు నాగలోకానికి ఉండే అంత తేడా ఉన్నది అయినా ఆ పేదాన్ని ఇంకోసారి ఆయన ప్రస్తావన చేస్తున్నాడు ఇప్పుడు ఈ చిరాభాసు ఉన్న పొగ పొగటి వెలుగు చూసుకోండి పొగటి వెలుగు పొగటి వెలుగు ఏం చేస్తుంది ఈ గట పటాది పదార్థములన్నింటినీ కానీ సూర్యప్రకాశము అది పొగటి వెలుగును సృష్టిస్తుంది